కీర్తన రెండు వందల ఇరవై పరమాత్మని కొల్చి బ్రతికేము విరస పూజాలి చిక్కి వెతబడ నోపము మగడు విడిచినా మామవిడు అని ఎట్లు నగినా మనసు రోసిన లోకులు మానరు తగిలేరు పొగిలేరు దయ్యమే చూపేరు మొగమూటలను నేను మోసపోవ నోపను పొసగదేవుడిచ్చిన పూజరివర మీడు విసిగినే విడిచిన విడువరు లోకులు కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు పసలేని పనులకు బడలనే పను నుడుగులు తప్పినా నోము పలమిచ్చినట్టు కడిగి వేడుకొన్నా లోకులు తడవేరు తగిలేరు తామే శ్రీ వెంకటేశుడి బుడి సంగతల పొరలా నేనోపను